అస్సలం అయికు వరహ్మతుల వరకతూ అల్లహదుల్లాసలాత్ వసలం అలా రసూలిలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గానికి తీసుకువెళ్ళే సత్కార్యాల గురించి మనం వింటూ ఉన్నాము సామాన్యంగా ప్రతీ సత్కార్యం స్వర్గంలో తీసుకెళ్తుంది ఈ విషయానికి సంబంధించిన ఒక హదీద్ చాలా అద్భుతంగా ఏర్పడుతుంది శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను ఈ హీస్ మాజబ్ తబ్రానిలో ఉంది షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహీహాలో ప్రస్తావించారు ఉల్లేఖించిన సహాబి హజరత్ అబూదర్ అదల్లాహు తాలానుహ్ ఆయన ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మా ద యున జిల్ ఆ దిన్ అన్నార్ నరకం నుండి కాపాడేది ఏది అని అడిగాను దానికి ప్రవక్త సలల్లాహు అలైస్ల్లం తెలిపారు అల్ఈమాను బిల్లా అల్లాహ్ను విశ్వసించడం అని అయితే నేను మరోసారి ప్రశ్నించాను ప్రవక్త విశ్వాసంతో పాటు ఆచరణ కూడా అవసరమా సత్కార్యం కూడా అవసరమా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైస్ల్లం ఇలా సమాధానమిచ్చారు అవును అల్లా ప్రసాదించిన వాటిలో నుండి ఇతరులకు ఇస్తూ ఉండాలి అప్పుడు నేను అడిగాను ప్రవక్త అతనే స్వయంగా బీదవాడై ఎవరికి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఎలా మరి అప్పుడు ప్రవక్త చెప్పారు మంచిని గురించి ఆదేశించాలి చెడును గురించి ఖండించాలి అయితే నేను అడిగాను అతను సరిగ్గా మాట్లాడలేడు అలాంటప్పుడు ఎలా మంచిని గురించి ఆదేశిస్తాడు ఎలా చెడు నుండి ఖండిస్తాడు అప్పుడు ప్రవక్త చెప్పారు ఎవరైనా బాధితునికి సహాయం అందచేయాలి అప్పుడు నేను అడిగాను ప్రవక్త అతడే స్వయంగా బలహీనుడై ఎవరికి ఏమీ సహాయం అందించలేని స్థితిలో ఉంటే ఎలా మరి అప్పుడు ప్రవక్త చెప్పారు నీవు తోటివానికి ఏ పుణ్యము చేసుకునివవా ఏ సత్కార్యం చేయనియవా అయితే అతను ఎవరికీ ఏ బాధ కలిగించకుండా కష్టం కలిగించకుండా ఉండాలి అని ప్రవక్త చెప్పారు అప్పుడు నేను అడిగాను ప్రవక్త ఇలా చేస్తే అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడా అప్పుడు ప్రవక్త సల్లల్లాహలూ వసల్లం చెప్పారు ఇక్కడ ఈ మాటపై శ్రద్ధ వహించండి మామిన్ ముస్లిమిన్ ఎఫ్ ఆలు ఖస్లత మిన్హా ఇల్లా అహదత్ బియదిహి హత్తా తుద్లహుల్ జన్న ఎవరైనా ముస్లిం నేను తెలిపిన ఈ సత్కార్యాల్లో ఏ ఒక్కటి చేసినా ఆ సత్కార్యం అతని చెయ్యి పట్టుకొని అతన్ని స్వర్గంలో ప్రవేశింపజేస్తుంది అల్లాహా గమనించారా నాతో కాదు నేను చెయ్యలేను నాకు ఇది చేయడానికి ఇష్టం లేదు ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేదు ఈ విధంగా మనం ఎన్నో సత్కార్యాలు చేయడానికి ఎన్నో సాకులు చెప్పుకొని తప్పించుకుంటాము కానీ ఒకటి కాకుండా రెండవది రెండవది కాకుండా మూడవది అది కాకుండా ఇది ఇది కాకుండా అది ఈ విధంగా సత్కార్యాల్లో ముందుకు వెళ్తూ ఉండాలి అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇవన్నీ కూడా నఫిల్ విషయాల ప్రస్తావన విధి విషయాలు ఏవైతే ఉంటాయో అందులో ఇలాంటి సాకులు చెప్పుకొని వెనుక ఉండడానికి అవకాశమే లేదు ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఉపవాసం కూడా చాలా గొప్పది ఇంతకుముందే మనం అన్నం తినిపించడం సలాంను వ్యాపించడం ఉపవాసాలు పాటించడం రాత్రివేళ నమాజు చేయడం అన్న హదీసు విని వచ్చాము అయితే ఉపవాసాలు స్వర్గంలో చేర్పించే సత్కార్యంలో కూడా ఒకటి అన్నదానికి మరొక హదీస్ కూడా వినండి ప్రవక్త సలల్లాహు అలైస్లం తెలిపారు ఇన్నఫిల్ జి బాబన్ యుకాలు లహుఅర్రయ్యాన్ స్వర్గానికి ఒక దారం ఉంది దాని పేరు రయ్యాన్ యద్ఖులు మిన్హు స్వాయిమున యోమల్ కయామా ప్రళయ దినాన ఆ ద్వారం నుండి కేవలం ఉపవాసమున్నవారు మాత్రమే ప్రవేశిస్తారు లాయద్ఖుల్ మిన్హు అహదున్ ఐ రుహుమ్ ఉపవాసాలు పాటించేవారు తప్ప మరెవరూ కూడా దాని నుండి ప్రవేశించరు ఫిదా దహలు ఉగ్లిక్ ఉపవాసమున్నవారు ప్రవేశించారు ఇక ఉపవాసమున్నవారు ఎవరు మిగిలి లేరు అంటే ఉహ్లే అది మూసివేయబడుతుంది ఫలం యద్ల్మిన్హు అహద్ ఇక ఎవరూ కూడా దాని నుండి ప్రవేశించలేరు ఈ విధంగా మహాశివులారా ఉపవాసం అది ఎంత గొప్ప కార్యం అల్లాహుతాలా దాని గురించి ప్రత్యేకంగా ఒక ద్వారం స్వర్గంలో ఏర్పాటు చేశాడు ఉపవాసం స్వర్గానికి చేర్పించే సత్కార్యం అనే దానికి ఇంకా ఎన్నో హతీసులున్నాయి ఉదాహరణకు ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లూ అలీ వసలం తెలిపారు మీరు అల్లాతో భయపడండి నమాజులు పాటించండి ఉపవాసాలు పాటించండి మరియు మీలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారికి విధేయత చూపండి మీ వద్ద ఉన్న సొమ్ము ధన ధాన్యాలకు విధిధానం జకా చెల్లించండి మరియు మీ ప్రభు యొక్క స్వర్గంలో ప్రవేశించండి అలాగే మహాశివులారా స్వర్గానికి చేర్పించే సత్కార్యాలలో మరొకటి హజ్ కూడా హజ్ ఇది శారీరక ఆరాధన ఇది నాలుగు సంబంధమైన ఆరాధన ఇది హృదయ సంబంధమైన ఆరాధన మరియు ఇంకా ధన సంబంధమైన ఆరాధన కూడా ఈ రకంగా హజ్ అన్ని రకాల ఆరాధనకు ఒక మూలం ఈ హజ్ యొక్క ఘనతలో ఎన్నో విషయాలున్నాయి ఒక సందర్భంలో ప్రవక్త సల్లూ అలీ వల్లం తెలిపారు అల్ హజ్ల్ మబ్రూర్ లై సలహు జజా ఉన్ ఇల్ హజ్ ఎ ఏదైతే ఉంటుందో దాని యొక్క పుణ్యం స్వర్గం తప్ప ఇక ఏదీ ఉండదు అలాహుద్వర్ తిరుమిదిలో వచ్చిన హదీఫ్ షేఖల్మాని రెహమల్లా సహహుల్ జామీలు ప్రస్తావించారు తావి అవు బజ్ ఇవల్ ఉమ్రా మీరు హజ్ ఉమ్రాలు చేస్తూ ఉండండి ఇవి రెండు మీ బీదరికాన్ని మరియు మీ పాపాలని దూరం చేస్తూ ఉంటాయి ఎలాగైతే కొలిమిలో ఇనుప వస్తువును కాల్చడం జరిగితే దాని యొక్క జంగు ఎలా దూరం అవుతూ ఉంటుందో అలాగే స్వర్ణకారులు బంగారం మరియు వెండిని కాల్చి ఎలాగైతే దాని యొక్క మైలాను దూరం చేస్తారో అలాగే మీరు హజ్ ఉమ్రాలు చేస్తూ ఉంటే మీ పాపాలు దూరమవుతూ ఉంటాయి ఆ తర్వాత ప్రవక్త సల్లల్లా తెలిపారు వలైసలిల్ హజ్జతిల్ మబూరతి జా ఉన్ ఇల్ మరియు హజ్ మబ్రూర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రతిఫలం స్వర్గం తప్ప ఇంకేమి ఉంటుంది ఈ విధంగా మహాశివులారా హజ్ ఇది చేయడంలో వెనుక ఉండకూడదు అల్లాహుతాలా హజ్ చేసేటువంటి శక్తి ధన రూపకంలో మరియు శక్తి పరంగా మనకు ప్రసాదించాడంటే తొందరగా చెయ్యాలి ప్రవక్త సలహా అసలు తెలిపారు త్యాజ్జలు బిల్ హజ్ ఫైన్నహు లాయత్రి అహదు కుమ్మా మీపై విధిగా ఉన్నటువంటి హజ్ను చేయడంలో త్వరపడండి మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయో మీలో ఎవరికి తెలియవు ఈ విధంగా మహాశివులారా ఆలస్యం చెయ్యకూడదు మరికొన్ని సత్కార్యాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము మహాశివులారా హజ్లో తల్బియా చదవడం తక్బీర్ చెప్పడం కూడా ఒక ముఖ్య విషయం లబ్బయిక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీఖ లక లబ్బైక్ ఇన్ హన్ మత లక వల్ ముల్క్ లా షరీఖ లక్ దీనిని తల్బియా అంటారు మరియు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ కబీరా దీనిని తక్బీర్ అని అంటారు అయితే ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాహిస్లం వారి యొక్క ఈ హదీతును వినండి మా అహల్ల ముహిల్లున్ కత్తు ఇల్లా బుషిర్ వ అకర ముఖబ్బిరున్ కత్తు ఇల్లా బుషిర్ జన్న బిల్జన్న ఆలనామ్ తల్బియా చదివే వ్యక్తి ఎప్పుడెప్పుడు తల్బియా చదువుతూ ఉంటాడో అప్పుడప్పుడు అతనికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది మరియు తక్బీర్ చెప్పే వ్యక్తి ఎప్పుడెప్పుడు తక్బీర్ చెబుతూ ఉంటాడో అప్పుడప్పుడు అతనికి శుభవార్త ఇవ్వడం జరుగుతుంది ప్రవక్త స్వర్గం యొక్క శుభవార్తనా అని అక్కడ ఉన్నవారు అడిగినప్పుడు అవును అని ప్రవక్త సలహా అలం తెలిపారు అందుకు హజ్ చేసేవారు ప్రత్యేకంగా తల్బియా చదవడంలో ఏమాత్రం జాప్యం చేయకూడదు అలసట చూపకూడదు ఇంకా మహాశివులారా మనపై ఏ ఏ విషయాలు విధిగా ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దు ఎందుకంటే విధులను వాటి సమయంలో నిర్వహించడం స్వర్గంలో చేరడానికి అతి ముఖ్య కారణం حضرت معاذ بن جبل رضي الله تعالى نهو اللي اخينا حديث لو نينو وكساري پراوقت صلى الله عليه وسلم تو پراوقتا اخبرني بعمل يدخلني الجنة ويباعي دنيا عني النار پراوقتا سورغم لو چيرپين چه نرکم لوند دورمون چه يدين ستكاريا روند راقو تلو پندیا ني چه اڑگیا نو اپنو پراوقت صلى الله عليه وسلم تلو پیارو نيو واسطفانكي چالا گوپا وشيام پرشنين چهو అది చాలా సులభం ఎవరి గురించి అయితే అల్లాహ సులభతరంగా చేస్తాడు అల్లాహను ఆరాధించు తాబుదుల్లాహ వలా తుషరీ కుబిహిషయ్యా అల్లాహను మాత్రమే ఆరాధించు ఆయనతో పాటు ఎవరిని భాగస్వామిగా చెయ్యకు వుకీము సలా నమాజును స్థాపించు వతుకా జకా చెల్లించు విధిదానం చెల్లించు వత్సూమా రమదాన్ రమదాన్ ఉపవాసాలు పాటించు వ తహజుల్ మరియు అల్లా గృహం యొక్క హజ్ చేయు ప్రవక్త సల్లల్లాహలై వసల్లం ఈ ఐదు విధుల గురించి ఇందులో తెలిపారు మరియు వీటినే మనం అరకాని ఇస్లాం అని అంటాము సహీ ముస్లింలో వచ్చిన హదీద్ ప్రకారం ఒకసారి ఒక గ్రామీణుడు వచ్చి ప్రవక్త దుల్లని అలా అమలిన్ ఇద అమిల్తుహు దల్ జ ప్రవక్త నాకు ఏదైనా సత్కార్యం గురించి తెలుపండి దానిని నేను చేశానంటే స్వర్గంలో ప్రవేశించాలి అప్పుడు ప్రవక్త సలల్లా సలం తెలిపారు తాబుదుల్లాహవాల తుష్రి కుబిహిషయ అల్లాహను మాత్రమే ఆరాధించు ఆయనతో పాటు మరవరని సాటి కల్పించకులాత్ అల్ మక్తూబా విధి నమాజులను నీవు పాటిస్తూ ఉండు స్థాపిస్తూ ఉండు వతు అద్ది జకాత్ నీపై విధిగా ఉన్న జకాత్ చెల్లిస్తూ ఉండు ఒక సూమ రమదాన్ మరియు నీవు ఉపవాసాలు పాటిస్తూ ఉండు ఆ వ్యక్తి గ్రామీణుడు అల్లా సాక్షిగా నేను వీటిపై ఏ కొంచెం కూడా ఎక్కువ చెయ్యను అని శపథం చేసినట్లుగా చెప్పాడు చెప్పి ఫలమ్మ వల్ల అతను తిరిగి వెళ్తూ ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు మన్సర్రహు అయ్యందురా ఇలా రజులిమ్మిన్ అహ్లిల్ జన్న ఫలియందుర్ ఇలా హాగా మీలో ఎవరైతే స్వర్గవాసులలోని ఒక మనిషిని చూడాలని సంతోషపడతాడో ఈ వ్యక్తిని చూడండి అల్లాహివర్ విధులను నిర్వహించే వ్యక్తి నేను తప్పకుండా వీటిని పాటిస్తాను అన్నట్లుగా శపథం చేశాడు ప్రవక్త సల్లల్లా ఒకవేళ అతను వాటిని పాటిస్తూ ఉంటే తప్పకుండా స్వర్గంలో చేరుతాడు స్వర్గంలోని ఒక వ్యక్తిని చూడాలనుకుంటే మీరు ఈ వ్యక్తిని చూసి సంతోషించండి అని ప్రభుత్వ సులసుల వారు శుభవార్త ఇచ్చారు ఇంకా మహాశివులారా ఒకే రోజులో ఎవరైతే ఉపవాసం ఉండి జనాజా నమాజులో పాల్గొని మరియు బీద వాళ్లకు అన్నం పెట్టి రోగిని పరామర్శించడానికి కూడా వెళ్తారో ఇలాంటి నాలుగు కార్యాలు ఒక్కరోజులో ఎవరైతే చేస్తారో అలాంటి వారికి కూడా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం స్వర్గం శుభవార్త ఇచ్చారు ఆ హదీత్ ఈ విధంగా ఉంది ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తమ సహచరుల మధ్యలో ఒక ప్రశ్న వేశారు మన్ అస్వహమిన్ కుం స్వాయిమా ఈరోజు ఎవరు మీలో ఉపవాసం ఉన్నారు అబూబకర్ అన్నారు నేను ఈరోజు మీలో ఎవరు జనాజాలో పాల్గొన్నారు అని ప్రవక్త ప్రశ్నించారు నేను అని అబూబకర్ అన్నారు ఈరోజు మీలో ఎవరు నిరుపేదకు అన్నం పెట్టారు అబూబకర్ అన్నారు నేను ఈరోజు మీలో ఎవరు రోగిని పరామర్శించారు అబూబకర్ అన్నారు నేను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలి వల్లం తెలిపారు మజ్ ఫి ఇన్ ఇల్లా దహల ఈ నాలుగు గుణాలు ఎవరిలో ఒకరోజులో జమ అవుతాయో ఒక రోజులో ఎవరైతే ఈ నాలుగు చేస్తారో అతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు అల్లాహోకి అల్లా ఇలాంటి కార్యాల్లో ముందు ముందుగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక మహాశైవులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో మంచిని గురించి ఆదేశించడం చెడు నుండి ఖండించడం అయితే వేరే విధులు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిస్తూ మంచిని ఆదేశిస్తూ చెడును ఖండిస్తూ ఉండడం ద్వారా కూడా మనం స్వర్గంలో ప్రవేశించవచ్చు సూర్య తౌబాలోని ఆయతలు చదవండి వల్మునూనల్ము మీనా తుబాదు విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులైన పురుషులు పరస్పరం ఒకరికి ఒకరు ఛేదోడు వాదోడుగా ఉండేవారు మంచిని గురించి ఆదేశిస్తూ ఉంటారు చెడు నుండి ఖండిస్తూ ఉంటారు నమాజును స్థాపిస్తూ ఉంటారు జకా చెల్లిస్తూ ఉంటారు అల్లాహకు విధేయత పాటిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారికి కూడా విధేయత పాటిస్తూ ఉంటారు ఇలాంటి వారిని ఎన్ని విషయాలు ఇందరో తెలుపబడ్డాయి మంచిని ఆదేశించడం చెడు నుండి ఖండించడం మరియు నమాజు పాటించడం జకాత్ చెల్లించడం అల్లాహ్ మరియు ప్రవక్త సలల్లాసలం వారికి విధేయత చూపడం ఈ ఆరు రకాల కార్యాలు చేసేవారిని అల్లాహు తాలా కరుణిస్తాడు సమీపంలో కరుణిస్తాడు ఉలాయిక ఇలాంటి వారు సయ్య సమీపంలోనే అల్లా వారిని కరుణిస్తాడు ఇన్ అవ్లాహ అజీజున్ హకీం నిశ్చయంగా అల్లాహుతాల చాలా శక్తిపరుడు మరియు వివేచనాపరుడు ఆ తర్వాత వాదల్లాహుల్ జన్నా అల్లాహుతాలా ఇలాంటి విశ్వాసులైన స్త్రీ పురుషులకు స్వర్గం యొక్క వాగ్దానం చేస్తున్నాడు ఇక స్వర్గం ఎలాంటిది దాని యొక్క గుణగణాలు వివరాలు ఆ తర్వాత ఆయతిలో ఉన్నాయి ఈ విధంగా మహాశివులారా సూర్య తోబా ఆయొర డెబ్బై ఒకటి డెబ్బై రెండును మీరు కూడా పరిశీలించండి చదవండి ఈ రోజుల్లో మంది ఎవరినైనా చూస్తారో మంచిని గురించి ఆదేశిస్తూ ఉండడం చెడు నుండి ఖండిస్తూ ఉండడం అరే నీ పని నువ్వు చూసుకోవయ్యా ఏంటికింత ప్రజల బాధ్యత ఎందుకు తీసుకున్నావు అని అంటారు అల్లహు అక్స్తల్లా మహాశవులారా మంచిని గురించి ఆదేశిస్తూ ఉండాలి చెడు నుండి ఖండిస్తూ ఉండాలి ఇది మనపై ఒక గొప్ప బాధ్యత ఇందులో ఎవరు ఎంత అశ్రద్ధ వహిస్తారో అంతే ఎక్కువగా పాపానికి గురి అవుతారు ఇంకా మహాశివులారా ఎవరైనా నీ సొమ్మును అన్యాయంగా దోచుకోవడానికి వచ్చినప్పుడు నీవు సాధ్యమైనంత వరకు పోరాడి అన్యాయంగా అందులో నీవు చంపబడ్డావు అంటే మన్ కుతిల దూన మాలిహి మూమన్ ఫహువ షీద్ ఎవరైతే అన్యాయంగా తన సొమ్మును తాను కాపాడడానికి హత్య చేయబడ్డాడో అతను కూడా షహాదత్ యొక్క స్థానాన్ని చేరుకుంటాడు అతనిపై అప్పు గనక లేకుంటే అటు షహీద్ అయిన వెంటనే స్వర్గంలో ప్రవేశిస్తాడు అన్నటువంటి శుభవార్తలు కూడా ఉన్నాయి కురాన్ అల్లాహ్ యొక్క గ్రంథం అల్లాహు ఒక ఈ రోజుల్లో దీని పట్ల ఎంత అశ్రద్ధ వహిస్తున్నారు మన సమాజంలో ప్రవక్త మహానీయ మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం కురాన్ పట్ల ఎక్కువగా శ్రద్ధ పాటించడం కూడా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి అని తెలిపారు అల్లాహి కురాన్ పట్ల మన ప్రేమను పెంచుగాక కు ఖురాన్ను ప్రేమించి కురాన్ను ఎల్ల వేలల్లో చదువుతూ ఉండే సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఎవరెవరైతే ఇంతవరకు ఖురాన్ చదవడం కూడా కనీసం నేర్చుకోలేదో అల్లాహనీ యొక్క దయ కరుణ కటాక్షాలతో వారికి ఖురాన్ చూసి చదివేటువంటి సద్భాగ్యం మరియు ఆ తర్వాత దానిని చదువుతూ దానిని గ్రహిస్తూ అందులో యోచిస్తూ ఆచరణలో తీసుకొచ్చే భాగ్యం ప్రసాదిస్తూ ఉండు ఖురాన్ దీనికి సంబంధించిన హదీతులు ఎన్నో ఉన్నాయి ఈ యొక్క ముందు వినండి ప్రవక్త సల్లల్లాహుస్సలం తెలిపారు అల్ కుర్ ఆను షాఫిహం ముషఫామ్ కుర్హాన్ చేస్తుంది దాని సిఫారసు అంగీకరింపబడుతుంది మాహిలున్ ముసద్దకు అది తనను చదివి ఆచరించిన వారి వైపు నుండి పోరాడుతుంది దాని మాటను నిజం అని దాని యొక్క హుజ్జత్ దాని యొక్క నిదర్శనను సత్యపరచడం జరుగుతుంది మన్ మంజాలహు అమామహు కాదహు ఇలల్ జ ఎవరైతే కురాన్ను గౌరవిస్తూ దానిని తనకు ముందుగా ఉంచి దాని ఆదేశాలను పాటిస్తూ ఉంటాడో అలాంటి వారిని ఆ కురాన్ స్వర్గం వైపునకు తీసుకెళ్తుందిహు అర్హు కాదహు ఇలన్నార్ ఎవరైతే దానిని వదిలేస్తారో వెనుక వేస్తారో చదవడరో మరి దాని ప్రకారంగా ఆచరించరో అలాంటి వారిని అది నరకం వైపునకు తీసుకెళ్తుంది అల్లాహోక అల్లాహోక గమనించారా ఈరోజుల్లో కేవలం ముస్లిముల పరిస్థితి చూసుకున్నా ఎంతో బాధాకరంగా ఉంది కురాన్ విషయంలో ఇక ఎవరినైతే మనం ముస్లిమేతరులు అని అంటామో వారి వరకు ఖురాన్ అందజేసే బాధ్యత మనపై ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తి చేశామా అయితే ప్రియమైన ముస్లిమేతరా సోదరి సోదరీ ముస్లింలు వచ్చి మీ వద్దకు ఖురాన్ ఇచ్చే వరకు మీరు వేచించకండి వీరు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేశారు అని అల్లా రేపటి రోజు వారిని మందలిస్తాడు వారిని ప్రశ్నిస్తాడు కానీ స్వయంగా మీరు కూడా ఏలోక విషయాల్లో ఎన్నో మీ అవసరాలు తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు మరి నేను పంపినటువంటి చివరి సందేశం దీనిని మీరు ఎందుకు తెలుసుకోలేదు అని అల్లా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాడు అందుగురించి త్వరపడండి ఎన్నో సందర్భాలలో ఎన్నో సంస్థల్లో సెంటర్లలో ఉచితంగా కూడా పురాణ గ్రంథం అనువాదంతో పాటు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది తీసుకోండి చదవండి మిమ్మల్ని సృష్టించిన మీ ప్రభు సందేశం మీ ఏముందో దానిని గమనించి దానిని ఆచరించే ప్రయత్నం చేయండి ఆ సృష్టికర్త అయిన అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక మరికొన్ని సత్కార్యాల ప్రస్తావన కూడా ఉంది కానీ ఇన్షాల్లా అల్లా దయతో తర్వాత ఈ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలం వరహమూల వరకూ